ఈ రోజు కార్యక్రమంలో దర్శకులు శతాధిక నాటకకర్త డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారితో పరిచయం వింటారు పరిచయం చేస్తున్న వారు కృష్ణ గారు నమస్కారం నిజాగరావు గారు నమస్కారం అండి దాదాపు నలభై సంవత్సరాల నుంచి నాటకాలు రాస్తున్నారు నాటకాలు ఉపయోగిస్తున్నారు అందులో పాల్గొంటున్నారు మా అందరికీ కూడా మీరు చాలా ఎన్నో నాటకాలు రాసి ఈ నాటకాలు లేని కొరత ముఖ్యంగా ఎబిచ్యూడ్స్ ని బాగా మీరు నటుడుగా రచేతగా ప్రయోక్తగా ఆర్గనైజర్గా మీకు ఎంతో అనుభవం ఈ కాస్త సమయంలో మీ అనుభవాలు మీ జ్ఞాపకాలు కొన్ని తెలుసుకోవాలని బాగా ఉండడు కలిసాం నటించడం మీరు నటించడం వరకు వస్తే నలభై యాభై ఏళ్ల అవుతుందని నా ఉద్దేశం ఎందుకంటే నేను నాలుగైదేళ్ల స్ట్రైస్ లో ఉండంగానే పెద్ద కొన్ని వ్యాప్తి వేసుకుని వీధుల్లో తిరిగే ఇంకా స్నేహితులతో సహా మేడాలతో తాళాలతో తిరిగి నేను బందర్లో పుట్టాను ఆ వీధిలో ఇప్పటికీ నాకు రంగబ్బాయి అనే పేరు ఆ విధంగా వేషధారణ అనండి దీని మీద అభిరుచి అనండి వేషంతోషంతో స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి మా బావగారు కూడా నటకుడు అవటం వల్ల ఆయన నాటకాలు చూడటం తర్వాత ఆయనతో పాటే నాటకం వేయటం ఇటువంటివి కూడా జరిగింది కాబట్టి చాలా చిన్నతనంలోనే అంటే వంటింటి నాటకాల్లాగా గదుల్లోనే తెరలు కట్టి నాటకం వేయటం అప్పటి నుంచి నటుడుగా నటుడుగా జరిగింది నా మొదటి నాటకం రాసింది పంతొమ్మిది వందల అని నేనే నాటకం రాసి దాన్ని దాదాపు నెల నెల పదిహేను రోజులు ఎక్కడ బదర్లోనే ఏలూరు ఏలూరులో ఏలూరులో ఉండగా ఆ నాటకం వయం వేసాం అది చాలా మాకు ఉత్సాహాన్ని పేరుని తెచ్చిందేమో అనిపిస్తుంది తర్వాత మీరు మెద్రాస్ వెళ్ళారు ఈ డాక్టర్ వృత్తి కోసం నేను మెదరా చేరాల్సి వచ్చింది చదువు కోసం ఏలూరు లో ఉన్నంత నడిపి కొన్ని నాటకాలు మేము వేస్తూ ఉండేవాళ్ళం అక్కడి నుంచి కూడా ఊర్లో నాటకూటర్స్ అనే పేరు వచ్చింది అక్కడే బందా కనకలింగేశ్వరరావు ఉండేవారు ఆ వారి ట్రూప్ లో కూడా వారు నిజానికి మొదటి డ్రామా ఇన్స్టిట్యూట్ స్థాపించారు ఆ స్థాప దాంతో నేను స్టూడెంట్ ని ఏరూరులో బద్దగా ఏలూరు లో బందా కనకలింగేశ్వరరావు మెదాస్ నేను వృత్తి రీత్యా ఈ అలయం తగటం కోసం ముప్పై తొమ్మిదిలో పైసీ తొమ్మిదిలో వెళ్లిన వాడిని కూడా అక్కడ ప్రతి నాటకాలు జరగటం వల్ల అక్కడ నేను ప్రతి మా నాటకాల్లో ప్రతి దాంట్లో పాల్గొనటం ఆ విధంగా మళ్ళీ అక్కడ కొంత కృషి కలపటం ప్రతి సంవత్సరం సంవత్సరం జరిపేవాళ్ళం డాక్టర్ రాజరావు గారు కూడా మీ దిగ్గ మీతో పాటు అక్కడ స్థాయిలో ఉన్నారండి నాతో పాటు నాకు మూడేళ్లు ఆయన పెద్ద ఆయన ఆధ్వర్యంలో కూడా నేను నాటకాలు వేసాము నేను అక్కడ అప్పుడు వేసింది ఒకటి జ్ఞాపకం చెప్పండి దాంట్లో నేను ఆడవేటం వేసాను మీరు వేషం పేరు వేషం పేరు జహనారా జహనారా ఎన్విఆర్ సాంశివరావు గారిని ఆయన రాజహాన్ వేశాడు కూడా వేసేవాడు అతను డాక్టర్ హెడియో ఆఫీస్ కూడా మంచి పేరు చేశాడు సరే ఆ తర్వాత నేను మృత్యులు ఇచ్చా ఏలూరు నుంచి బాపట్లో వెళ్ళటం జరిగింది పట్లలో కూడా డాక్టర్ ప్రాక్టీస్ చేసుకుంటూనే ఒక చిన్న నాటకం సమాజాన్ని స్థాపించి గడి తీరు కళావని ఇప్పుడు ఇదే కలవని ఇదే కళావని అప్పుడు స్టార్ట్ చేసాము ఆ స్టార్ట్ చేసింది అప్పటి కూడా దాదాపు ముప్పై నలభై నాటకాలు ప్రాక్టీస్ చేయటం ఒక ముప్పై నాటకుల్ని తయారు తర్వాత నయా నయ నాటకాలు రాయటం ఇవన్నీ అప్పుడు స్టార్ట్ అయినవే హౌదు ఇప్పుడు తర్వాత ఆ కళా మంతరఫు ఆంధ్రనాట కళా పరిషత్ పోటీల్లో వాటిల్లో పాల్గొనేవారు ఆంధ్రనాట కళా పరిషత్ పోటీలో పాల్గొన్నాం అది ఏ సంవత్సరం మొదటి నాటకంతో చెప్పారు ఆంధ్రనాట కళా పరిషత్ మొదటి సంవత్సరం నాటకం బందర్లో బంగారు సంఖ్య అనే చిన్న నాటికే దాన్ని పెద్దలందరూ కూడా హర్షించడం దాని గురించి చెప్పాలంటే నిజానికి ఆ రోజుల్లో బంగారు సంఖ్య ప్రతి నటకుడి నటకుడి అక్షరాభ్యాసం జరిగింది మొదలైంది మొహమ్మార్ పడకండ చెప్పాలంటే చెప్పడు నేను ఇంత మటుకు నాటకంలో నేను నటకు నే అని ప్రతి వాడు కూడా మీ నాటకాల ఎవర్దేంతో స్టార్ట్ చేశారు అంటే బంగారు సంఖ్యలతోనే స్టార్ట్ చేశాను అని తెలిసి తెలియక నేను గంగాధరరావు తెలిసి కూడా తెలియకుండా తెలియకుండా కూడా చెప్పడం చెప్పడం జరుగుతూనే ఉంది ఆ ప్రోత్సాహం వల్లనే ప్రత్యేక ఎక్కువ కృషి చేశాను కృషి చేయడానికి అవకాశం కలిగి అప్పటి కూడా వేయటం కోసమే నాటకం దాస్తున్నాను తప్ప మా సమాజం వేయటం కోసమే నాటకం దాస్తున్నాను తప్ప నాకేదో తర్వాత దాదాపు ప్రతి మీరు అందులో అక్కడ ప్రతి కోట్లు విడుతూనే ఉన్నారు దాదాపు పదేళ్ల వరకు అన్నిటికీ నేను అన్ని పరిస్థితులు ఇది నాటకం కదండి నాటకానికి మొదటి నాటకం నాటకం కూడా అదే సంవత్సరం అదే ఊళ్ళో గరిగుపాటి రాజారావు గారు ఆర్గనైజ్ చేసిన గుడ్డి లోకం అనే నాటకానికి కూడా వచ్చింది దాంతో పెద్ద రజుల మా శంకరరావు మొదలైన వాళ్ళందరూ పాల్గొన్నారు దానికి ఆయుడే ఆత్రేయ కూడా తన రెండో సంవత్సరం మూడో సంవత్సరం అప్పటికి అంటే సుమారుగా నేను ఆత్రేయ అందరం కలిసి కొన్ని పరిషత్తుల్లో వరసగా కొన్నాళ్లు పాల్గొన్నారు వయసులో కూడా కొంచెం ఆయన ఆడుతాడు వారి నాటకాలు చూసి వారి నాటకాలతో ఇన్స్పైర్ అయిన వాళ్ళలో నేను ఒక ముఖ్యంగా అభ్యాస విద్యలో ఆయన ఫాలో అయిన వాడిని నేను ఒక ఆ విధంగా అందరం నిజమే నాటక జీవితాన్ని అప్పుడు ప్రారంభించిన రాజారావు డాక్టర్ ఆయన చాలా రోజులు ప్రాక్టీస్ చేసి చాలా చివరి జీవితాంతం నాటకానికి ఆయన ఒక రూల్ లో నాటకలా పురుషు ఉండటం వల్ల పోటీలు పాల్గొన్నారు నడకరా తర్వాత కూడా పది సంవత్సరం పోటీలు జరగలేదు అయినప్పటికీ కూడా మీరు ఏ విధంగా మీ నాటక యాసంగా ఎలా సంవత్సరం అంతా కావాలి ఆ రెండు మూడు సంవత్సరాలకు ఎప్పుడు ఉండేదండి వస్తే ఏదో ఒక ఎల్కేను మొదలంటి మాదిరి ఒక గ్రేడ్ కాస్త తక్కువైనా పరిషత్తు అంత పెద్ద పద జరిగా వాటి అన్నిటికీ వెళ్లే ఎక్కడ జరిగినా అది కాకుండా మేము బాపట్లలోనే నెల నెల నాటకాలు పెట్టి ఆర్గనైజ్ చేసాం ఇంకెవరినా ఇన్వైట్ చేస్తే వచ్చి వేసేవాళ్ళం ఎక్కడ నాటకం ఉత్సవంగా జరిగినా పాల్గొన్నా పాల్గొనకపోయినా వెళ్లే వాళ్ళు ఇది ఎన్ని నాటకాలు ఎన్ని నాటకాలు రాశారు నూట ముప్పై ఐదు నాటిక నాటికలు రాశాను కలిపి తర్వాత ఇవి రేడియో ప్లేస్ దాదాపు రేడియో నాటకానికి స్టేజ్ నాటకానికి చాలా తేడా ఉంది అనే నా ఉద్దేశం ఇది ముఖ్యంగా దృశ్య కావ్యం అయితే నవల పాటక లోకానికి కావ్యం అయితే ఇదేమో శ్రవకావ్యం ఎక్కువ అందువల్ల ఇక్కడ సన్నివేశాలు గాని సంభాషణలోనూ తేడా వస్తుంది ముఖ్యంగా సన్నివేశాల్లో సౌండ్ ప్రధానంగా ఉండాలి గానీ కేవలం వాచ్యం ప్రధానంగా ఉండకూడదు సౌండ్ ప్రధానంగా ఉన్నవే రేడియో నాటికలు అవి మనకి కొద్ది సకృతిగా వచ్చాయి ఆ విధమైన రేడియో నాటికల్నే నేను ప్రయత్నించాను కొన్ని చాలా బాగా వచ్చాయనే ఉంది ఇది కాకపోతే రెండోది ఏమైనా ఆధారపడవలసింది శ్రవ్య నాటికలో ముఖ్యంగా హాస్యం హాస్యం ఉంటే ప్రేక్షకులు బాగుందని అభినందిస్తారు నేను రాసిన నాటకాలు ఒకటో రెండో చదివి మంచి సలహా ఓటించాడు ఆ మంచి సలహా ఏమిటంటే నువ్వు మూడు నాలుగు వందల నాటకాలు చదివితే గాని రాయిపు అని చెప్పి సలహా ఇచ్చాడు ఆ సలహాన్ని నేను చూసాను పాటించాను చదివా చదివిన తర్వాత ఒక విధమైన ఫీలింగ్ వచ్చింది ఇంతమంది ఇంత మహానుభావులు ఇవి ఇవి వీటిల్లో ఇంగ్లీష్ నాటకాలు తెలుగు నాటకాలు ఏది దొరికితే అలా అది వెళ్ళతుంది కానీ ఇది ఇంతమంది ఇంతమంది మహానుభావులు ఇంత చక్కగా ఇన్ని నాటకాలు రాసిన తర్వాత మనమేమి రాయగలం అన్న ఒక నిరాశ కలిగింది మనమేమి రాయగలం నిరాశ కలగటంతో రాయటం మానిసి అనుకున్నాళ్ళు తర్వాత మళ్ళీ ఉత్సాహం పెట్టక ఎవరో వాళ్ళు రావన్న నాటకం రాయిండి వెళ్తాము అంటాం అంటాం వాళ్ళ కోసం నాటకం రాయటంగా మొదలెట్టి ఎట్లాగైనా సరే పోల్చుకోవడం కాదనుకోండి కానీ ఇప్సన్ లాగా రాయాలి షారా రాయాలి లేక షేక్స్పియర్ లాగా రాయాలి అని ఒక లోపల నుంచి కుతూహలం ఒకటి స్టార్ట్ అయ్యి పక్షనా కాకపోయినా నిరాశ పడకుండా ఈ ఎన్ని నాటకాలు రాయటం జరిగింది అయితే ఇప్పటికీ నేను వాళ్ళతో పోల్చుకుంటాను కాదు పోల్చుకోను పోయినా ఆ విధంగా లాభదా అన్న ఒక ప్రయత్నం మాత్రం చేశాను అక్కడి నుంచే ఇటు కొంత క్రమంగా మన ఏ కారణం అన్నా కానివ్వండి ప్రేక్షకులకు అర్థం కాటలేదనో ఇంకోటో ఇంకోటో ఏ కారణం అన్న కానీయండి ఆ అప్పటి ఎత్తున రాయటం మానుకున్నానేమో తగ్గిచ్చుకుంటున్నానేమో ఇంకా ప్రేక్షకులకి దగ్గరగా చేరుకుందామో అన్న ప్రయత్నం చేసుకున్నానేమో అనిపిస్తుంది నాకు ఇంకా రాయగలిగి ఉండి కూడా మనమే సంఖ్యలు బిగించుకుని తగ్గించుకుందాం ఉద్దేశం కలిగింది అనిపిస్తుంది ముఖ్యంగా నాకు ఇది నాటకంతో కలిగింది నిజ నాటకం మేము ఇక్కడ వేశాం మీరు చూసే ఉండొచ్చు చూసిన తర్వాత చాలా మంది ఇంత చాలా గొప్ప నాటకం లేదు అని శ్రీనివాస్ చక్రవర్తి మొదలైన వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు పొనాంగి అప్పారావు గారు వీళ్ళందరూ కూడా చూసి మెచ్చుకున్నారు వాళ్ళు జడ్జెస్ కూడా ఉన్నారు మెచ్చుకున్నారు మళ్ళీ అటువంటి నాటకాలు రాయటం లేదేమంత కొంత ఒరిజినల్ థాట్ తో రాసిన నాటకం కనుక బాగా వచ్చింది అయితే తక్కిన నాట తగ్గించుకోవాల్సి వచ్చిందేమో అని నేనే భయపడుతున్నాను ప్రజలకు అందుబాటులోకి రావటం కోసం ప్రజల అందట లేదేమో అన్న ఉద్దేశంతో కనుక నేను ప్రాగ్రెసివ్ గా ముందరికి వెళ్తున్నానా వెనకడు ఇప్పటికి కూడా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు తృప్తిగానే నేను ఇంకా రాయటం లేదు గనక ఇంకా రాయాలని ఇంకా పేద తృప్తిగా రాయాలన్న ఉత్సాహం మాత్రం ఉండిపోతుంది ఇంతరకు మీరు దర్శకులు శతాధిక నాటకర్త డాక్టర్ పొర్రపాటి గంగాధర రావు గారితో పరిచయం విన్నారు పరిచయం చేసిన వారు శ్రీ ఏఆర్ కృష్ణ గారు సజీవ స్వరాలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది